గణపతి కవి కవీనామ పుమశ్రవస్త్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుష్తి సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య నారాయణ నమస్కృత్య నరం చె నరోతీ తదో జయముదీరే మాత్రస్పర్శ్యాస్ కౌన్యశీతోష్ణసుఖదుఖదా ఆగమాపాయనో నిత్యాస్తిక్షస్వ భారత దీనికి ఇక్కడి నుంచి ఈ శ్లోకం దీని తర్వాత శ్లోకం కూడా తితిక్షామృతోపనిషత్ అనేదానికి నామధేయం తితిక్ష అనే అమృతమును బోధించే ఉపనిషత్తు రెండు శ్లోకాలు సో ఈ శోకానౌచిత్యోపనిషత్తు ఇంకే ఓ పేర్లు అన్ని ఉపనిషత్తులేదా శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్స అని అంటూ ఉంటాము ఆ నీ మాటకి సార్థకం చేయడం కోసం పెద్దలు పెట్టిన పేర్లు అక్కడ ఉండే సందర్భానికి అనురూపంగా మంచి పేర్లు గుర్తు పెట్టుకోవడానికి ఉంటాయి ఆ పేరు పెట్టడంలో విశేషం అది సో శోకము అనవసరము ప్రధానంగా ఎవళ్ళైనా మరణించిన సందర్భంలో శోకానికి రీజన్ ఏమీ లేదు మోస్ట్లీ రేషనల్ థింగ్ ఏదైనా మరణించినప్పుడు శోకించటం అనే విషయాన్ని చాలా విస్తారంగా చూసాం ఎందుకంటే మనిషి జీవితము అది మృత్యు యొక్క ఛాయ మాత్రమే ప్రతి క్షణం కూడా మృత్యువైపుకి కలుగుతీస్తూ ఉంటుంది కాబట్టి జీవితము ఆ మరణానికి ఒక సన్నాహమే సో ఆ చూసేసి దాన్ని నిర్లిప్తంగా వదిలేసేయొచ్చు ప్రతి ప్రాణి మరణిస్తూనే ఉంటుంది చుట్టూ కూడా కాబట్టి ఏదో సందర్భంలో మనం అనుకు మనం కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా మరణిస్తారు తాము మరణిస్తారు క్యాబడి బాక్సే అని దాన్ని ఆ విధంగా తీసిపరేయాల్సిన మాట దాని గురించి మనస్సు పాటు చేసుకోవటము శోకించటము అనేది అనసరమం ఔచిత్యం అన్నారు శోక అనౌచిత్య ఉపనిషత్తు అన్నారు కానీ నువ్వు శోకిస్తే నిన్నేమి నీకేమో పాపం చుట్టుకుంటుంది నిన్నేమో నరకంలో పారేస్తాను అలాంటి మాట కాదు శోకిస్తే శోకించండి ఏం అభ్యంతరం లేదు యూ కెన్ హ్యావ్ యువర్ షో యువర్ హార్ట్స్ కంటెంట్ బట్ అనవసరం షోక అనౌచిత్యోపనిషతే దాని అభిప్రాయం ఏమిటంటే ఎవరో మరణించిన తర్వాత కూర్చుని ఏడవకూడదు అని చెప్పడం ముందు తాత్పర్యం కాదు మరణము చుట్టూ ఏ హ్యూజ్ వాల్యూ స్ట్రక్చర్ నిర్మాణమై ఉన్నది మనిషి జీవితంలో మరణించిన తర్వాత ఏడుస్తున్నాడంటే అంతకుముందున్న వాతావరణం అది మా జీవించున్నప్పుడు కూడా దాన్ని తగ్గట్టుగా వీడు తయారీ అయి ఉండే అందుకోసం ఏడుస్తున్నాడు కాబట్టి మరణం గురించి ఉన్నటువంటి భావజాలము ఒక కలెక్టివ్ మైండ్ ప్యాటర్న్స్ సో అందరూ కలిసే ఏకరూపంగా ఆలోచిస్తూ ఉంటారు మరణం అంటే ఇది దీని విషయంలో మనం ఇలా రెస్పాండ్ అవ్వాలి అని ఒక భావజాలం ఒకటి సమాజాన్ని శాసిస్తూ ఉంటుంది సమాజం అంటూ ఏమీ లేదు మీరు నేను సమాజం మనము చేసిందే సమాజం కూడా కాబట్టి మన జీవితాలని ఈ సామాజికమైన భావజాలము కొన్ని సందర్భాల్లో అదే భావజాలం మరింత బలంగా మనస్సుల్లో నాటుకుని వైయక్తికంగా కూడా చాలా తీవ్రమైన స్పందనను మన నుంచి పైకి తీసుకొస్తూ ఉంటుంది అదేమీద పరిస్థితి కాదు కాబట్టి దాన్ని సరిగ్గా చేసుకోవాలి అని ఈ మూడు శ్లోకాల్లో దాన్ని విస్తారంగా మనం చూసి ఉన్నాము ఇప్పుడు మరణమే కాదుగా జీవితం ఉంటే జీవితం అనేది ఒకటి ఉందిగా సరే మరణించినప్పుడు దుఃఖిస్తాము కానీ మరణించి దాకా దుఃఖిస్తూ ఉండే సందర్భాలు అనేకం వస్తాయి సో జీవితంలో అనేక సుఖదులు ఉంటాయి వాటి విషయంలో మనం ఎటువంటి రెస్పాన్స్ కలిగి ఉండాలి ఆ విషయాన్ని ఈ తితిక్షామృతోపనిషత్ అనే రెండు శ్లోకాల్లో చెప్తున్నారు చాలా ప్రశస్తమైన శ్లోకాలు గొప్ప శ్లోకాలు సో మనకి శంకరులు అవతారి చూడండి ఉందాము యి ఆత్మవినాశ నిమిత్త మోహంభవతి నిత్య ఆత్మ ఇది విజానత అక్కడ కామాయదో ఉంటుంది యపిపి అయింది అక్కడికి ఇంకెప్పుడు తథాపి వస్తుంది తథాపి అంటే తెలుసున్న వాళ్ళ కామ పెట్టుకోబోయినా పర్వాలేదు బట్ ఆ వాక్యరచనలో దో అనర్థం ఎద్యంటే దో అయినప్పటికీ తైట్ ఆఫ్ అని యద్యపి శీతోష్ణసుఖదుమి మోహోలౌకిక దృశ్యతే సుఖవియోగ నిమిత్త దుఃఖ సంయోగ నిమిత్త శోకహ ఇేతద్ అర్జునస్య వచనం ఆశంక్య ఆహ శ్రీకృష్ణుడు కొలుకుంటున్నాడు తూ అనుంది తూ అనేదానికి ఒక అర్థం ఆన్ ది అదర్ హ్యాండ్ దీనికి భిన్నముగా కానీ ఇక్కడ అర్థం కాదు ఎందుకంటే ఇక్కడ ఒక ప్రకరణం అయ్యి దానికి భిన్నమైన ప్రకరణం చెప్పట్లేదు ఒక రకంగా దాని కంటిన్యూషన్ చెప్తున్నారు ఈ తూ అన్నది నేను ఆ తూకు అర్థం చూసి ఆశ్చర్యపోయాను ఓహో అంత అందంగా అర్థం చెప్పడానికి అవకాశం ఉంది అని ఆశ్చర్యపోయాను తూ అన్నది ఏమిటంటే ఎదుట వ్యక్తి హృదయంలో ఉండే ఆశంకని డౌట్ని ముందే ఊహించి దానికి సమాధానం చెప్పేప్పుడు ఆ నీ మనసులో ఏముందో నాకు తెలుసులే అని అర్థం తూ అంటే ఆ అర్థం శంకరుడు చెప్తున్నారు ఇక్కడ ఇచ్చేత అర్జున వచనం ఆశంక్య ఆశంక అర్జు ఆశంక అంటే సందేహం అర్జునుడు లేవనెత్తబోయే డౌట్ శ్రీకృష్ణుడు ముందే ఊహించి తూ అంటే ఆ నువ్వు ఇలా సందేహాన్నికు తెలుసు దానికి ఇది సమాధానం అనే అర్థం ఆ తూకర్థం సో ప్రతివచనాశంక ప్రతివచనాశంక అనే అర్థంలో తూని ప్రయోగిస్తారు అంచేతనే శంకర భాష్యం చాలా కఠినమైంది అని చెప్పడంలో అభిప్రాయం అదే ఆ తూకు అర్థం చెప్పారాయన తూకు అర్థం చెప్పాడని చెప్పారని అది ఆ సూక్ష్మంగా తెలిసిన వాడికే తెలుస్తుంది తెలిస్తే తెలిసింది లేకపోతే లేదంటే ఇట్ ఈజ్ లైక్ దాట్ ఇంక్య ఆహార ఇప్పుడు అర్జును యొక్క ఆశంక ఏమిటంటే చూడండి ఆత్మ వినాశ నిమిత్తా మోహార సంభవతి శంకరుల భాషలో ఉన్న చూడండి ఇప్పుడు మనిషి చచ్చిపోయిన మరణించినప్పుడు ఆత్మ మరణించింది అనే మోహము ఆ మోహం వల్ల వచ్చే శోకము మోహము శోకము శోకమోహాలు సో శోకము కార్యము మోహము కారణము సో ఈ శోకమోహాల్లో మోహము శోకము ఫలానా వ్యక్తి మరణించినాడు అన్నప్పుడు ఏమిటి మరణిస్తా వ్యక్తి అంటే వ్యక్తి యొక్క తత్వం ఏమిటి వ్యక్తి యొక్క స్వరూపమేమిటి వ్యక్తి అనగానేమిటి దేన్ని చూసి నువ్వు వ్యక్తి అనుకుంటున్నావు అంటే ఆ చేతన పురుషుడు వ్యక్తి అయితే ఆ చేతన పురుషుడు మరణించాడు అనే బేసిస్ మీద మనిషి మోహాన్ని పొందుట శోకాన్ని పొందుట అన్నది సంభవమే కాదు ఎందుకంటే చేతన పురుషుడు మరణమే లేదు కనుక కాబట్టి చేతనుడైన పురుషుడు అనే ఒక వ్యక్తిని మనం తెలుసుకున్న సందర్భంలో సో శోకమోహాలకి తావే నా సంభవతి సంభవమే కాదు ఎందువల్ల నిత్య ఆత్మ ఇది విజానత న సంభవతి వెనక్కి అన్వయం ఎప్పటికీ అన్వయం వెనక్కి వస్తూ ఉంటుంది పీచే పీచే చంద్రభాష్యంలో సర్వత్ర పీచే నిత్య ఆత్మ ఇది విజానత యపి ఆత్మవినాశ నిమిత్తం మోహ నీ సో ఆత్మ నిత్యమో అని తెలిసిన వాడికి సో ఆత్మ నశించిపోయింది అనే మోహం ఎలా సంభవం అవుతుంది ఒకటికి తన డబ్బు పోలేదు తన డబ్బు తన జేబులోనే ఉంది అని తెలుసు తెలుస్తోంది తెలుస్తూ ఉండగా అయ్యో నడుపుపోయింది అనే వ్యామోహం కానీ ఆ వ్యామోహం వల్ల కలిగే శోకం కానీ ఎలా సంభవిస్తాయి అవి ఘటిల్లనే ఘటిల్లవు దే నాట్ ఈవెన్ పాసిబుల్ కాబట్టి ఆ కారణంగా ఎవడైనా శోకిస్తున్నాడు అంటే వాడు ఈ మాత్రం బేసిక్ ట్రూత్ కూడా తెలియనివాడు అని అర్థం ఆత్మ నిత్యము అనే సత్యాన్ని కూడా ఎరుగనివాడు అని అర్థం కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి ఎవడైనా మరణించినప్పుడు దుఃఖిస్తున్నారంటే దానికి ఏమిటి అర్థం వాళ్ళు వివేకవంతులు అనుకోవాలా మరి ఏమనుకోవాలి అంటే ఆ రూపానికి దుఃఖిస్తున్నారు ఆ రూపానికి దుఃఖిస్తున్నారు ఓ కవి అన్నాడు వా తండ్రి స్వర్గస్థుడైనప్పుడు కవి ఏమన్నాడంటే గడిచిపోయిన అనంత కల్పాలలో అనంత జన్మలలో అనంత రూపాలలో నాన్నగారు రాబోయే అనంత కల్పాలలో అనంత జన్మలలో అనంత రూపాలలో మీరు ఈ రూపంలో కానరారు అని అన్నారు చాలా బాగా అన్నాడు అందుకోసమే నాకు గుర్తుంది లేకపోతే ఎందుకు గుర్తుంది సో ఆ రూపం మీద ఉండే ప్రేమతో అన్నాడు అనమాట ఆత్మా తెలుసు అది వివేకం బుద్ధి కానీ ఆ రూపమునందు ఒక ప్రేమ అది ఇమోషన్ మనస్సు కాబట్టి ఆ రకమైన అప్పుడు మీకు అప్పుడు మీకు హెల్ప్లెస్ ఏగని అని అంటారు అంటే వెక్కి వెక్కి ఏడవటం ఆ దుఃఖభారాన్ని తట్టుకోక కుప్ప కూలిపోవటం డిప్రెషను ఇవే ఉండవు ఒక ఉదాత్తమైన గంభీరమైన నిర్లిప్త నిస్పందత అంటే స్పందన లేని మానసిక స్థితి గభీరమైన స్థితి ఉంటుంది అదేగా నవ్వుతూ ఉంటాడనే ఉల్లాసంగా ఉంటాడనే అభిప్రాయం కాదు ఏ రకమైన వికారము విక్రియ కా మాములుగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాడనే అర్థం కాదు ఉంటుందే కానీ ఆ ఉన్నది ఇదిగో ఇటువంటిది ఉంటుంది అనేక కల్పాలు వచ్చాయి ఈ కల్పాలన్నింటిలో అనంతములైన రూపాలు వచ్చాయి మళ్లీ అనంతములైన రూపాలు రాబోతున్నాయి కానీ ఈ పర్టికులర్ రూపం మాత్రం ఇంతకు ముందు లేదు ఈ రాబోదు అని అంటాడు కవి కనుక ఆ రూపం మీద ఉండేటువంటి మక్కువ ఓకే అది అనిత్యమే అయినా దాని ఎందు ఒక మక్కువ అది మిథ్యయే అయినా ఊరికే అభాస కనవద్దు అపీరెన్స్ మాత్రమే అయినప్పటికీ కూడా ఆ అపీరెన్స్ ఒక మక్కువ గలదు అది మనసు యొక్క లక్షణం అది మిథ్యాన్ని తెలుసుకోవడం బుద్ధి యొక్క లక్షణం బుద్ధి తెలుసుకుంటూ ఉండగా మనస్సు ఒక ఉదాత్తమైన ఇమోషన్ ఒక ఉదాత్తమైన విక్రియని ప్రకటిస్తుంది అది శోభే దాంట్లో ఏమీ దాంట్లో నిందించాల్సింది కానీ తీసి పారవేయాల్సింది కానీ కాదు ఇన్ఫాక్ట్ అటువంటి ఉదాత్తమైన ఇమోషన్ మనం రెస్పెక్ట్ చేయాలి వీ డూ రెస్పెక్ట్ సచ్ ఎన్ ఇమోషన్ అంతేగాని హెల్ప్లెస్ యాగ్ అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండడం ఊరికే గలాభాలు చేస్తూ ఏడవటం అదంతా కూడా మోహము అనే కేటగిరీలో వేసేసి దాన్ని తీసి పారేయాల్సిందే కానీ దాన్ని సమర్థించడానికి అవకాశం తథాపి అది మరణాన్ని గురించి ఈ మరణం గురించి ఎంత చెప్తే తృప్తి ఉంటుందో నాకే అర్థం కాదు మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టినా అదేదో కొత్త టాపిక్ లో ఉంటుంది జీవితం ఉంటే మరి అదే తథాపి అయినప్పటికీ సో పోల మరణం గురించి మానేసాయండి అయిపోయింది ఓవర్ ఐఎమ్ డన్ విత్ ఇట్ సో శీతోష్ణ సుఖ ప్రాప్తి నిమిత్త మోహ దృశ్యతే మోహము దృశ్యతే కనపడుతోంది అనుభవానికి వస్తోంది ఎవళ్లకి లౌకిక దృశ్యతే మాక్క మహాత్ములకు కాదు ఇలాంటి మోహం మహాత్ములకు వస్తోంది అనుకున్నారు లౌకిక దృశ్యతే లౌకికులకు అంటే లోకంలో జనులకు లోకస్ట సంబంధి లౌకిక సమాజంలో జనులకు ఈ మోహము మోహము వ్యామోహం అంటే డెల్యూషన్ అని అర్థం భ్రాంతి అని అర్థం బుద్ధి ఎందు చేసిన పొరపాటికి మోహము పేరు ముహో వైచిత్యే సో చిత్తమునందు ఒక వికారము అయోగ్యమైన దర్శనము దానికి మోహము అని పేరు కాబట్టి ఈ మోహము లోకంలో జనులయందు కనపడుతోంది అనుభవానికి వస్తోంది ఏమిటి మోహము అంటే సుఖదుఖ ప్రాప్తి నిమిత్త సుఖదుఖములు లభించుట అనే కారణంగా మోహము మనకు కనపడుతోంది ఏమిటి సుఖము దుఃఖములు లభించడం అంటే అవి వివరిస్తున్నారు సుఖదు నిమిత్త అన్నదానికి శీతోష్ణ సుఖదుఖ ప్రాప్తి నిమిత్త శీతోష్ణ ప్రాప్తి నిమిత్త సుఖదు నిమిత్త సో శీతోష్ణ ప్రాప్తి నిమిత్త అంటే శీతప్రాప్తి ఉష్ణప్రాప్తి శీతప్రాప్తి వల్ల సుఖము దుఃఖము రెండు వస్తాయి ఉష్ణప్రాప్తి వల్ల సుఖము దుఃఖము రెండూ వస్తాయి అలాగే సుఖదుఖ ప్రాప్తి నిమిత్త మోహ అంటే సుఖదుఖముల ప్రాప్తికి నిమిత్తమైన మోహము సో సుఖదుఖములు లభించుటకు నిమిత్తమైనటువంటి మోహము ఆ మోహం మళ్లీ ద్విధం ఇలాగా సుఖ వియోగ నిమిత్త దుఃఖ సంయోగ నిమిత్త రెండింటికి ఒకటే లెక్క కాదు సుఖం దగ్గరకు వచ్చేపటికి వియోగం వస్తోంది దుఃఖం దగ్గరకు వచ్చేపటికి సంయోగము వచ్చిన్నది సో ఇది సుఖ దుఃఖ అని రెండింటిని కలిపేసి దాన్ని విడతీసి చెప్పారు సుఖము వచ్చేస్తే ఎవడు మోహపో మోహం పొందడు శోకాన్ని పొందడు సుఖం దగ్గర వియోగం ఉన్న సుఖం జారిపోతూ ఉంటుంది లేని దుఃఖము వచ్చి పడుతూ ఉంటుంది ఈ రెండు సందర్భాల్లోనూ వీడు మోహాన్ని పొందుతున్నాడు మోహాన్ని పొందుతా వ్యామోహాన్ని పొందుతున్నాడు ఈ వ్యామోహం యొక్క లక్షణం ఏమిటి ఈ సుఖం మన దగ్గర శాశ్వతంగా ఉండిపోతుందనో లేదా దుఃఖము ఉండిపోతుందనో సుఖం దూరం అయిపోయింది ఇంక జీవితంలో సుఖమే రాదనో అలాంటి భ్రాంతితో పడుతూ ఉంటాడు సో ఒక తాత్కాలిక తత్కాలము నుండి ఉండే ఘటనకి అవసరమైన దానికంటే ఎక్కువ విలువనిచ్చి వీడు దుఃఖిస్తూ ఉంటాడు ఆ రకమైన మోహము శోకము ఉన్నాయి జీవితంలో మహాత్ములకు ఉండవు జ్ఞానులకు ఉండవు లౌకిక దృశ్యతలే లోకంలో ఉండే జనులకు సామాన్య జనులకు దాని మాట ఏమిటి అవి కూడా లేదంటావా అనే అర్జునుని ఆశంక నీ తెలివిదాటలో నాకు తెలుసులే అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడు ఈ ఆశంక పైకి నాకముందే ఆశంకని ప్రశ్న వేసివాడి ఆశంకని ముందే ఊహ దాని పేరే తూ అనర్థం ఇది అర్జున సిర్జునస్య వచనం ఆశంక్య ఆహ ఒకప్పుడు అర్జునుడు ప్రత్యక్షంగా చెప్తాడు సందేహాన్ని ఒకప్పుడు అర్జునుడికి ఇట్లాంటి సందేహం వచ్చే అవకాశం ఉన్నది అని దాన్ని భావన చేసి ఊహించి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తాడు టీచింగ్ అలాగే టీచింగ్ లో ఎప్పుడు అలాగే ఉంటుంది అన్ని ప్రశ్నలు విద్యార్థి పోయినక్కర్లేదు సందేహం విద్యార్థికి వచ్చే అవకాశం ఉంది అని భావన చేసి టీచర్ చెప్తాడు సో శ్రీకృష్ణుడు అలా చెప్తున్నాడు అని దీనికి అవతారి సో శ్లోకం పదచ్ఛేదం చేద్దాము మాత్రస్పర్శ్యా కౌన్య శీతోష్ణసుఖదుఖదా ఆగమాపాయన అనిత్యా తాన్క్షస్వ భారత భారత అంటే ఓ అర్జున అని అర్థం అర్జునుణ్ణి భారత అని పిలుస్తారు భారత అనే దానికి అర్థం ఉంటుంది సో భరత వంశమునందు జన్మించినవాడా ఈ భరతుడెవరు రెండు అభిప్రాయాలు ఒకటి దుష్యంతుడు భరతుడు దుష్యంతుడు శకుంతల వాళ్ళ కుమారుడు భరతుడు ఆ భరతుడి పేరు మీద భారతదేశం అయింది ఇదని అవిధంగా భారతంలో మహాభారతంలో గాథ ఉన్నట్టు సో కాళిదాసు మహాకవి యొక్క అభిజ్ఞాన శాకంతులలో కూడా ఆ గాథాధారంగా రచించిన నాటకం సో అక్కడ కూడా అలాగే చెప్తారు అయితే భాగవతంలో ఇంకో భాగవతంలో జడభరతోపాఖ్యానము అని జడభరతుడు అక్కడ కూడా భరతుడు రాజే ఒక జన్మలో రాజు ఇంకో జన్మలో లేడీ మరో జన్మలో వేదవేత్త బ్రాహ్మణుడు సో ఈ మూడు జన్మలలోనూ భరత నామధేయంతోటే వ్యవహారం లేడీకి పేరే ఉండదు ఆయన బ్రాహ్మణుడుగా జన్మించిన మూడవ జన్మ దాంతో మోక్షాన్ని పొందుతాడు ఆయన ఆ జన్మలో పేరేమిటో తెలియదు జడు అని పేరు సో ఆ భరతనామధేయమే వచ్చింది సో ఈ మూడు జన్మలకి కలిపి భరత అనే అక్కడ ఆ కథలా ఉంటుంది ఈ భరతుడు జ్ఞాని గొప్ప తపస్యారి తర్వాత అసంగతని కూడా అలవరచుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు జీవన్ముక్తుడవుతాడు జీవన్ముక్తుడై ఉండగా రహుగణునకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు ఒక నాలుగు అధ్యాయాల్లో ఉపదేశం ఉంది ఒక అధ్యాయంలో మనో విజయము అనే టాపిక్ మనస్సుపై విజయాన్ని సాధించడం ఎలాగా ఇంకో అధ్యాయంలో జగన్మిథ్యాత్మ నిరూపణం ఇంకో రెండు అధ్యాయాల్లో జీవగతి నిరూపణం జీవుడు సంసారంలో ఎలా గెలగెలాడుతూ ఉంటాడు దాని ఈ విధంగా ఉపదేశం ఉండదు ఆ ఉపదేశము వేదాంత శాస్త్రంలో మణిపూస వంటిది కనుక ఆ ఆయన మహాజ్ఞాని ఆయన పేరు మీద ఈ ఈ సమాజం వెలసేల్లింది కనుక ఈ దేశానికి భారతదేశము అని పేరు ఇండియన్ సొసైటీ ఇట్స్ ఎ స్పిరిచువల్ సొసైటీ వరల్డ్లీ కల్చర్ కాదు స్పిరిచువల్ కల్చర్ ఈ స్పిరిచువల్ కల్చర్ ని న్యూట్రలైజ్ చేసేసి దీన్ని వరల్డ్లీగా చేసేసి సెక్యులర్ అనే పేరుతోటి దీన్ని వరల్డ్లీగా చేసేయడానికి కాంగ్రెస్ పార్టీ గత వంద సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తోంది ఆ ప్రయత్నంలోనే మరికొన్ని పార్టీలు కూడా చేరి ఆ కృషిని కొనసాగిస్తున్నారు చాలా భాగంలో వాళ్ళు సక్సీడ్ కూడా అయ్యారు ఇప్పుడు మీకు వరల్డ్ కల్చర్ కి ఏదో టాపిక్ అన్నాను కాబట్టి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ అంటే ఈ మధ్యన ఎలక్షన్స్ అయిన పార్టీ గురించి చెప్పట్లేదు నేను ఓవరాల్ ఇండియన్ హిస్టరీ మీద చెప్పాను ఈ పార్టీ ఈ ప్రెసిడెంట్లు ఈ సెక్రటరీ లోకల్ పీసీసీ అధ్యక్షులు ఈ గోల్ తో నాకు సంబంధం లేదు నేను ఓవరాల్ భారతదేశ చరిత్రలో ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను సో ఈ విధంగా న్యూట్ర ఇప్పుడు వరల్డ్లీ కల్చర్ స్పిరిచువల్ కల్చర్ అనేది ఎలాగ నిర్ధారణ చేయటం అంటే వెరీ సింపుల్ మీకు ఆ సమాజంలో హీరో ఎవరో చూసుకోవాలి హూ ఈజ్ ది హీరో హూ ఈజ్ వర్షిప్డ్ యాజ్ హీరో అండ్ ఆ హీరో యొక్క లైఫ్ ఏమిటి ఈజ్ ఇటే వరల్డ్ లైఫ్ అది ఈజ్ ఇటే స్పిరిచువల్ సో వరల్డ్ లైఫ్ లో బాగా ఉన్నత స్థాయిని అందుకున్న వ్యక్తిని హీరోగా కనుక వర్షిప్ చేస్తోందనుకోండి ఒక సొసైటీ వాళ్ళు వరల్డ్లీ కల్చర్ చెప్పాల్సి ఉంటుంది స్పిరిచువల్ లెవెల్లో బాగా ఉన్నతిని అందుకున్న వ్యక్తిని హీరోగా వర్షిప్ చేసినటువంటి సొసైటీకి ఎవరి పేరు స్పిరిచువల్ కల్చర్ అని మనది స్పిరిచువల్ కల్చర్ అమెరికా ఉందనుకోండి వరల్డ్లీ కల్చర్ అక్కడ హీరోస్ ఎవరు జార్జ్ వాషింగ్టన్ హీ హీస్ నాట్ ఎ గాడ్ మ్యాన్ He is a worldly person. He is a commander of our mood forces. And yet the British uh, people say, Vijayani said, So he is uh, worshipped like that. So, at that point, in your life, in your life, in your life, in your life, in your life, in your life, in your life, people worshiped. Now, today, America is a hero. America is a hero. America is a hero. In my opinion, Michael Jackson was a hero. ఈ మధ్యనే అతను ఏవో కొన్ని కేసుల్లో ఎదుర్కొన్న కారణంగా వెనక్కి తగ్గారు గాని అదర్వైజ్ హీఈ్ ఎ హీరో హీ వాజ్ కన్సిడర్డ్ ఎ వెరీ బిగ్ హీరో అలాగే ష్వార్జి నగర్ ఆర్నాల్డ్ స్వార్జి నగర్ ఈజ్ ఎ హీరో సో ఆ హీరో వర్షిప్ను బట్టి ఆ కల్చర్ యొక్క లక్షణం తెలిసిపోతుంది వరల్డ్ కల్చర్ మనకి హీరోస్ ఎవరు స్వామి వివేకానంద ఈవెన్ ఇన్ పొలిటికల్ ఏరియానా మహాత్మా గాంధీ వాజ్ ఎ హీరో ఫర్ ఎస్ మహాత్మా గాంధీని మనం హీరోగా వర్షిప్ చేస్తున్న హీరోగా తీసుకుంటాం గానీ ప్రైమ్ మినిస్టర్లో వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ వీ డోంట్ థింక్ ఆఫ్ మనకి హీరో అంటే మహాత్మా గాంధీ హీజ్ ఈజ్ ఏ పొలిటీషియన్ ఆర్ ఎ గాడ్ మ్యాన్ పార్ట్లీ పార్ట్లీ దిస్ పార్ట్లీ దాట్ బట్ ఆయన మనం ఎందుకు ఆయన ఏమీ అధికారాన్ని తీసుకోలేదు ఆయన కావాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండేవాడు అవలేదు ఈ నెవర్ డినాట్ ఈవెన్ క్రాస్ చే అసలు ఆయన పేరును ఎవడో కన్సిడర్ కూడా చేయరు ఆయన అవుతారేమో పోనీ అడుగుదావా అనే ఆలోచన కూడా ఎవరికి రాదు బికాస్ ఇట్ ఈస్ సో క్లియర్ దట్ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్ అంత ఆబ్వియస్ మరి మహాత్ములు అంటే అలా ఉంటారు అంచేతనే మహాత్మా అన్నారు మరి ఈనాడు సన్యాసం అనుకున్న వాళ్ళు కూడా సన్యాస వేషం వేసుకుని ఎలక్షన్లలో పోటీ చేస్తాం మంత్రి పదవులకు ఆశిస్తున్నారంటే ఏమీ వాటే ఫాల్ ఇన్ వాల్యూస్ ఎనీవే కను పాయింట్ మన హీరోస్ ఎవాళ్ళు రాముడు కృష్ణుడు దే దే ఆర్ అవర్ హీరోస్ వాళ్ళు రాముడు రామ స్టాండ్స్ ఫర్ ధర్మ రాముడిని మనం ఆరాధించేది రావణాసురుడి మీద బాణాలు వేసినందుకు కాదు ధర్మాన్ని నిలబెట్టింది కృష్ణుడు ఏదో మురళి డాన్స్ చేసేటని ఆరాధిస్తున్నామా ఏదో ఈ మధ్య వీళ్ళు ఎలాగ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ నాట్ ఫర్ దట్ రీజన్ ఏమంటే మురళిను డాన్స్ ఈజ్ నాట్ ది ఇష్యూ ఈజ్ నాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో ప్రొబలీ మెనీ అదర్ పీపుల్ కెన్ డూ బెటర్ దాన్ కృష్ణ But the point is Jagat Guru. Krishna one day Jagat Guru. And Gita Padhesha other things follow. Other things add to the original glory. Kavit mana <speaking> heroes sevalla ite avannaro vallu dharma niki adhyatma jnana niki samman hinchinat on to <the> world. Worldly people ni mana anjata ni mana the spiritual culture. Ete dini systematic the neutralize chese chetangar nanga. Inadu manavallu kuda heroes ni అంటే సినిమా హీరో వాళ్ళకి అభిమానులుగా తయారయ్యేటువంటి దుస్థితికి వ్యక్తులు చేరుకుంటు సమాజం చేరుకుంటుంది ఇట్స్ ఏ ఫాల్ ఇన్ వాల్యూస్ ఎనివే కరుణి పాయింట్ భారత భరతుని వంశంలో జన్మించినవాడా అని సంబోధన భరతుని సంతానమయ్యా నువ్వు భారతీయుడు ఉండి ఇలాగ మరణానికి భయపడు వినోబావే గారు అన్నారు ఎవరోలో వెస్టర్న్ పీపుల్ ఎవరోలో మరణించినప్పుడు దుఃఖించారంటే ఐకెన్ అండర్స్టాండ్ భారతీయుడై ఉండి భగవద్గీతని ఒక సంపదగా పొంది ఆ కల్చర్లో పుట్టి మనవాళ్లు మరణాన్ని ఇంత ఆఘాయిత్యం చేసి పెడుతున్నారే చాలా విరుద్ధంగా ఉందే ఇది భారత సంబోధనకే విరుద్ధంగా ఉందే అని అంటారా కాబట్టి భారత అంటే భరత వంశీయుడా అంటే నీ వల్ల దుఃఖించడానికి నీకు అధికారం లేదు అని అభిప్రాయం ఇంకపోతే భాయామ్రత భారత భా అంటే ప్రతిభా ప్రతిభా అని చూడండి ప్రతిభాలో ప్రతి ఉపసర్గ భా భానే ధాతు భాతీభాత భాంతి భవతిభూత భవంతి అలాగే భాతీభాత భాంతి భాసి భాత భాత భామీ భావ భావ అలాగే మీరు మంత్రంలో కూడా తమేవ భాంతమనుభాతి సర్వం భాతి సో భా అంటే ప్రకాశము జ్ఞాన భా ప్రతిభ అంటే ప్రతి ఉపసర్గ చేస్తే అదే అర్థం కొంచెం ఎన్హాన్స్ అయింది బట్ అర్థం కాబట్టి ప్రతి తీసేస్తే మిగిలిన పదం అదే ఆ పదం భా రమాలగా అంచేతనే భాయాం రథ అన్నాను రమాయాం రథ సప్తమే భా అంటే ప్రకాశము జ్ఞానప్రకాశమునందు ప్రీతి గలవాడా అది సార్ రథ అంటే ప్రీతి కాబట్టి జ్ఞానప్రకాశమునందు అంటే జ్ఞానమునందు అర్థం ప్రకాశం అంటే జ్ఞానం సో జ్ఞానమునందు ప్రీతి అని సంబోధించాడు కాబట్టి ఆ సంబోధనని బట్టి కూడా మనము ఆ సంబోధన సిగ్నిఫికెంట్ సంబోధన ఇక్కడే కాదు మామూలుగా షేక్స్పియర్ డ్రామాస్లో అక్కడ కూడా సంబోధనలు చాలా సిగ్నిఫికెంట్గా ఉంటాయి అది క్లాసికల్ వే ఆఫ్ సంబోధన సో మర్చెంట్ ఆఫ్ వెనిస్లో షెర్లాక్ హోమ్స్ ని మన యాంటోనియో ఎవడో ఉన్నాడు చూడండి హీరో అతను వెళ్లి బహుశా ఎలా సంబోధించి ఉంటాడంటే ఓ రిపాసిటరీ ఆఫ్ గ్రేట్ వల్త్ అని అలాగేదో సంబోధిస్తుంది ఐ నీడ్ సమ్ మనీ ఆన్ లోన్ అంటో ఏదో అలాగేదో సంబోధిస్తుంది షేక్స్పియర్ సంబోధనలన్నీ క్లాసికల్ అలాగే ఉంటాయి సో ఈ క్లాసికల్ అడ్రస్సింగ్ అది మనిషి పేరు పెట్టి అడ్రస్ చేసిన సందర్భాలు ఒకటో రెండో ఉంటాయి ఆ సందర్భాన్ని బట్టి అతని క్వాలిటీని అడ్రస్ చేసినటువంటి కాంటెక్స్లే మనకి ఎక్కువ కనపడతాయి దీ క్లాసికల్ లిటరేచర్ యొక్క ఒక క్యారెక్టర్స్ కాబట్టి భారత జ్ఞానమునందు ప్రీతి గల ఓ అర్జున సో కౌన్ తేజ మళ్ళీ ఇంకో సంబోధన ఈ గీతలో సంబోధనలు ఎన్ని ఉన్నాయి ఎన్ని రకాలున్నాయి ఎన్ని రకాల సంబోధనలు ఉన్నాయని వాళ్ళు ఎవరో రీసెర్చ్ చేసి పుస్తకంలో రాశారు ఆ లిస్ట్ ఎంత ఉంది కౌన్ అంటే కుంతి యొక్క కుమారుడా కుంతి మీరు వ్యాకరణ స్టూడెంట్స్ నేను చెప్పాను కుంతి యా గుణం వచ్చి టే అవుతుంది కు అన్న చోట వృద్ధొచ్చి కౌ అవుతుంది కౌన్తయ అంటే కుంతి యొక్క పుత్రుడా కుంతీపుత్ర సో కుంతీదేవి గొప్ప జ్ఞాని ఆవిడ జ్ఞానముఘలావిడ ఆవిడ కడుపున పుట్టేవో నువ్వు ఇలా అజ్ఞానిగా ఒక చిన్న సూచన అంటే ఆవిడ కడుపును పుట్టినందుకైనా నీవు వైరాగ్య సంపన్నుడు కావదను కుంతీదేవి చాలా వైరాగ్యమంతి ఆమె రాగం ఆవిడ జీవితం అసలు ఆవిడ క్యారెక్టరే స్పెషల్ క్యారెక్టర్ రామాయణంలో సుమిత్ర క్యారెక్టర్ చాలా గొప్పదని కొంతమంది చెప్తూ ఉంటారు వైరాగ్య దృష్ట్యా అలాగే భారతంలో కుంతి గొప్ప భక్తురాలు తర్వాత పాండవులకి వనవాసం వచ్చినప్పుడు ఆవిడ ఎవళ్లైతే పాండవుల్ని వనవాసానికి పంపించారో వాళ్ల పంటనే విదురుడితోటి ఆవిడ జీవించింది పెద్ద ద్వేషం పెట్టుకోలేదు ఏదో నా కుమారులు ప్రారంభం అలా ఉందనుకుని సరిపెట్టుకుంది వాళ్ళు వచ్చిన తర్వాత కూడా విదురుడి దగ్గరే ఉంది వాళ్ళు యుద్దంలో విజయాన్ని సాధించే వరకు కూడా విజయం వస్తోందా రావట్లేదా అని అలాంటిది పెట్టుకోలేదు గాంధారితోటి కలిసి మాట్లాడుతూనే ఉండేది కూడా విజయం సాధించిన తర్వాత సంతోషించిందే అభ్యంతరం అయిన రాజమాత స్థానంలో ఎక్కువ కాలం నిలవలేదు ఆవిడ అడవికి వెళ్ళిపోయి తపస్సు అంతేగాని నా పెద కొడుకు మహారాజ అయినాడు చక్రవర్తి అయినాడని అక్కడే కూర్చుని ఆ రాజభోగాల్ని రాజప్రాసాదంలో ఉంటూ రాజమాత పెద్ద పొజిషన్ అల్లాలేదాలు ఆమె ధృతరాష్ట్రుడితో కుంతి గాంధారితోటి కలిసి అడవికి వెళ్లి తపస్సు చేసుకుని అక్కడే అడవిలోనే దేహత్యాగం చేసేసుకుని సో ఆ విధంగా కుంతి గొప్ప జ్ఞానియాడు ఆవిడ యొక్క సంతానమైన నీవు ఆవిడ వైరాగ్యంలో ఓపసరంతైనా కలిగి ఉండాలి అని సూచన హే కౌంతేయ ఓకే తితి అంటే తితిక్షను కలిగి ఉండుము ఈ తితిక్ష అన్నది అది సన్నంతం కాదు సన్నంతం భ్రాంతి కలిగిస్తుంది అది సన్నంతమేం కాదు తితిక్ష ఇది సింగిల్ వర్డ్ ఆ ఉండే సా ఆర్ షా అది సంప్రత్యే జగమిషా కర్పుమి కీచి కీర్ షా అలాంటి షా కాదు అది ఇట్స్ సింగిల్ వర్డ్ తితిక్ష నిపాత సో తితిక్షను కలిగి ఉండుము తితిక్షస్వ అంటే త్రితిక్షను కలిగి ఉండుము లోట్ ఇది మీరు ఇవాళ లోటు చదివారు చూడండి ఆ లోట్ ఇది సో త్రితిక్షను కలిగి ఉండుము త్రితిక్ష ఏమిటో మనం తెలుసుకోవాలి నేను మీరు త్రితిక్ష డెఫినేషన్ చెప్తాను తితిక్ష అంటే సహనము అర్థం అయితే ఆ సహనము అనేది కొంచెం ఎలాబొరేట్ గా ఉంటుంది సహనం అనే కదా సహస్వ అని వాడచ్చు కదా వైతితిక్షస్వ అంటే సహనమే బట్ ఇట్ ఈస్ ఎట్ ఈస్ సంథింగ్ మోర్ దాన్ సంథింగ్ స్పెషల్ చెప్తాను సో మాత్ర శీతోష్ణ సుఖ దుఃఖదాహీత ఉష్ణ సుఖ దుఃఖములను ఇచ్చేవి ఘటనలు స్థితిగతులు పరిస్థితులు సో వెదర్ ఉన్నాయి ఇప్పుడు ఒక శీతమును ఇచ్చేది ఏమిటి ఒక పరిస్థితి ఉంటుంది చలి వేడిని ఇచ్చే పరిస్థితి వేరే ఉంటుంది ఒకప్పుడు అది అది సీజన్ కావచ్చు చలికాలం వేసవకాలం ఒకప్పుడు సీజనే ఒక్కర్లేదు ఏదో ఆ సీజన్తో సంబంధం లేకుండా ఏదో బస్సు ప్రయాణం చేసేప్పుడు రైలు ప్రయాణం చేసేప్పుడు ఏదో అలాంటి పరిస్థితి రావచ్చు వేసవ మీరు హిమాలయాలకు ఎదురైన తీర్థయాత్రికి వెళ్లారు ఇప్పుడు బదరీ వెళ్లిన వాళ్ళు అక్కడ ఒక్కోరైపు ఛాయ్ చెప్తున్నారు అక్కడ అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఇటే బదరీ వాళ్ళు ఇంకేం చేస్తారు పాపం ఇరవై రోజుల దాకా అదేమీ ఓపెన్ అయ్యేది కాదు ఇప్పుడు మా అల్వాల్ రోడ్డు చూడండి రెండు నెలల నుంచి మూస కోటబడి అది సిమ్ రోడ్డు వేస్తున్నాయి రెండు నెలల నుంచి రోడ్డు పొడవ ఎంతో తెలుసిన వన్ ఫర్ లాంగ్ అది రోడ్డు పొడవు రెండు నెలల నుంచి వేస్తున్నారు రోడ్డు మూసేశారు ఓ సగం వేసే సగం అట్టబెడితే మేము పక్క నుంచి వెళ్ళేవాళ్ళం మూసేశారు ఆటోలు వెళ్ళడానికి వీలుగా ఏదో ఉండేది అది మాత్రం ఎందుకట్ట అది మూసేశారు ఇప్పుడు ఆటో వెళ్లలేదు మనిషి మనుషులు సైకిళ్లు వెళ్తున్నాయేమో అనుకుంటున్నాం ఇది మేము రూటే మార్చేసాం అలాగో రోడ్డు ఉండేది అనే సంగతే మర్చిపోయాండి సో కనుక వెదర్ అనేది శీతమో ఉష్ణమే అక్కర్లేదు మీరు ఏ బద్రీనాథ్ వెళ్లారనుకోండి ఈ టైంలో చాలా తెలియదు సో శీత ఉష్ణ పరిస్థితులు సుఖ దుఃఖ పరిస్థితులు శ్రీకృష్ణుడు ద్వంద్వము అనే ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఇక్కడ గీత ఈస్ ది సైకాలజీ ఆఫ్ అపోజిట్స్ ద్వంద్వ సైకాలజీని భగవద్గీతలో చాలా విస్తారంగా శ్రీకృష్ణుడు బోధిస్తాడు ఆల్రెడీ హీ సెంటర్ చూసింది శీతోష్ణములు పరస్పర విరుద్ధములైన సిచ్యువేషన్స్ సుఖదులు వాటి మన అనుభవం శీతోష్ణములు మనకు అనుభవం వచ్చేపటికి సుఖదుఖాలు నిర్మాణం అవుతాయి శీతం నుంచి సుఖం ఉష్ణం నుంచి దుఃఖం రెస్పెక్టివ్లీ అలా కాదు శీతము ఉష్ణాన్ని దుఃఖాన్ని ఇవ్వచ్చు సుఖాన్ని ఉష్ణం కూడా సుఖాన్ని ఇవ్వచ్చు దుఃఖాన్ని ఇవ్వచ్చు ఈ పరిస్థితులు ఉన్నాయి శీతోష్ణ సుఖ దుఃఖములని ఇచ్చే స్థితిగతులు సో ఇవి అనిత్యా అవి ఉన్నాయి వాటిని తాన్న తితిక్షస్వ వాటి ఎందుకు తితిక్షను కలిగి ఉండుము సహించుము అని చెప్పడం నాకు ఇష్టం కాదు తితిక్షను కలిగి ఉండుము సో ఎందుకు తితి అంటే సహించడమే రకంగాను అవి ఎంతకాలం తితిక్ష కలిగి ఉండాలి బతుకున్నంత కాలం బతుకున్నంత కాలం ఉండొచ్చు పర్వాలేదు కానీ అనిత్యాహ శీతం వచ్చిందంటే పోతున్నాయి ఉష్ణమో ఉంటే సుఖమో ఉంటే దుఃఖము ఉంటే అనిత్యాహ అవి నిత్యాలు ఏం కావు వచ్చి పోతూ ఉంటాయి నిజానికి వచ్చిపోవడం కాదు వస్తూనే పోతూ ఉంటాయి పోతూనే వస్తూ ఉంటాయి అలాగే వచ్చి పోవడం పోయి రావడం కాదు వస్తూ పోతూ ఉంటాయి పోతూ వస్తూ ఉంటాయి ఇట్ కంటిన్యూస్ ఫ్లో సో సో ఇప్పుడు మీరు కాలువగట్టు నిలబడ్డారనుకోండి ఏదో ఒక మురికిది ఏదో వస్తోంది చచ్చిపోయిన కుక్క శవం ఏదో వస్తుంది వస్తోందంటే వస్తోందంటే వస్తూనే పోతూ ఉంటుంది కూడా అది పోతూనే అది పోతుందంటే ఇంకేదో వస్తూ ఉంటుంది మళ్ళీ కాబట్టి ఇట్స్ కంటిన్యూస్ ఎఫ్ఐ కాబట్టి ఏది స్థిరంగా నిలబడేదేం కాదు కనుక మనం చేయాల్సిందల్లా తితిక్షను కలిగి ఉండుతాయి తితిక్ష చేసేస్తే సరిపడుతుంది సుఖం వచ్చినప్పుడు ఎగురు గెంతుకు వేయొద్దు దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవద్దు జస్ట్ తితిక్ష చేసే అంతే ఎందుకంటే ఈ డజంట్ డిజర్వ్ యువర్ రెస్పాన్స్ మోర్ దెన్ దాట్ ఎందుకంటే అది వచ్చిపోయేదానికి మనతోటి స్థిరంగా నిలబడిపోయిదైతే దుఃఖం అయితే కొంత దుఃఖం చేసిన కొంత శోకించినా అంటే దుఃఖం అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ అన్డిజైరబుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దుఃఖాన్ని పొందిన అలాగే సుఖాన్ని పొందిన ఆనందంగా గెంతులు వేసినా సంథింగ్ మీనింగ్ అలాగేమీ లేదు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది దానికోసం మీరు రెస్పాండ్ అవుతున్నారంటే ఒక లెవెల్ దాటి రెస్పాండ్ అవుతున్నారంటే మీరు చాలా మనోబ మనస్సు యొక్క వీక్నెస్ కదా దృష్టాంతం అలాంటి పిచ్చిలో పడిపోవద్దు తితిక్షస్వ అని ఆగమ అపాయినహ ఆగమ అంటే వస్తోంది అపాయి పోతోంది వస్తూనే పోతోంది కనుక అనిత్యాహ నిత్యములు కావు నిత్యంగా ఉండేది ఏదో పట్టుకోవాలి కాని అనిత్యాలని పట్టుకుని అవే నిత్యాలన్నట్టుగా దుఃఖిస్తూ కూర్చోవడమో లేకపోతే హర్షాన్ని ప్రకటిస్తూ కూర్చోవడము అది పొరపాటు నిత్యమైన తత్వము ఆత్మతత్వము అది అసంగము కూటస్థము దాని ఎందు ఏ మార్పులు చేర్పులు ఉండవు కాబట్టి నిత్యము సత్యము పట్టుకోవాలి కాని అనిత్యాన్ని అసత్యాన్ని పట్టుకుని వేలాడితే మీరు పట్టుకున్నది అనిత్యం అసత్యమైతే మీకు ఏమీ మిగలదు చిన్న ఎందుకంటే అది పట్టుకున్నది కనుక పట్టుకున్నది అనిత్యం కనుక అసత్యం కనుక ఇది ఎలాగంటే ఓ ఫిక్స్డ్ డిపాజిట్ మన డిసిఎల్ డీసీఎల్ లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఆ కాగితం పట్టుకుంటే అది డీసీఎల్ పెన్నార్ ప్యాటర్స్ అని అనమాట నాకు ఇన్ని కయితాలు చూపించాడు పెన్నార్ ప్యాటర్స్ ఇన్ని పదో పన్నెండో సర్టిఫికెట్ సర్టిఫికెట్ మంచి గ్లాసీ పేపర్ మీద ముద్రించి మళ్ళీ దానికి ఇంకొక కవచం దాన్ని దాతదానికి ఒక లాస్టిక్ కవచం ఇలాంటి పది ఈ ప్లాస్టిక్ ఉపయోగపడ్డాయి ఏవైనా విలువైన కాగితాలు పెట్టుకోవచ్చు ఈ సర్టిఫికేట్ తీజ్ అవతల పారేసి ఆ విలువైన కాగితాలు లేకపోతే ఏదైనా యూజ్ఫుల్ పేపర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు నాకు వాడిచ్చిన కవర్ అదే వరకు బిగులు అలాంటిది పట్టుకునే ఇదేదో నన్ను ఉద్దరిస్తుంది అంటే ఏముద్ధరిస్తుంది అనిత్యము అసత్యము అయిన దాన్ని పట్టుకోవడం జీవితంలో మనం ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారా మనీ ఇన్వెస్ట్మెంట్ నేను దృష్టాంతం ఎందుకు చెప్పానంటే ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అని సో వీ ఇన్వెస్ట్ అవర్ ఇమోషన్స్ ఇన్ వేరియస్ థింగ్స్ ఇల్లు ఇన్వెస్ట్ అవర్ ఒక మన హృదయాన్ని ఆఖరికి పరిస్థితి ఎలా వస్తుందంటే మన హృదయాన్ని ఓ పది ఇన్వెస్ట్ చేసి ఆఖరికి హృదయం అనేది లేకుండా సో ఇల్లు వీడియో ఇల్లు కడతాడు దాంట్లో ఓ పోర్షన్ అద్దెకిచ్చి ఓ పోర్షన్ ఇదో లక్షణం మంచిదనివ్వండి అంటే ఇల్లు పోర్షన్ అద్దెకిచ్చి పోర్షణ కట్టేదంటే దాంతోపాటు మీరు ఒక పెద్ద తలపోటును కొను తెచ్చుకుంటున్నారు అని అర్థం అందుకోసం చెప్పాను మీకు ఉన్న మీరు తృప్తిపడి ఓ చిన్న ఇళ్ళు కట్టుకుని దాంట్లో విశ్రాంతిగా మీకున్న దాంట్లో చాలు మజ్జిగ ఆనందీ అలక్షణం చేశారనుకోండి యు ఆర్ లక్కీ అండ్ హ్యాపీ గాయ్ అలా కాకుండా నాలుగు ఇళ్ళు కట్టి అద్దెకిచ్చి చూడండి ఇంకా తర్వాత మీకు ఆ నెల రోజులు అదే పని ఏడు వీళ్ల దగ్గర అద్దె వసూలు చేసుకోవడం లెక్క వేసుకుంటూ ఉంటాం ఈ లెక్కలు ఎందుకు పనికొచ్చి లెక్కలు కావు ఎందుకంటే ఇందాక మీకు మనం చేసిన చూడండి అద్దెలన్నీ వసూలు చేసి పెన్నారు పేటర్స్లో పెడతారు అది వాడుకోకపోనికొచ్చి ఆ వసూలు చేసిన అద్దెలో మీరు ఎదుర్కొంటూ హోటల్ బిల్ లో రూపాయలు ఇచ్చి కాఫీ తాగితే అదే మీకు మిగులు లేకపోతే ఎవరికైనా మహాత్ముడికి వంద రూపాయలు దానం చేస్తే అదే మిగులు అదే మీరు ఖర్చు పెట్టింది అదే మిగులు మీరు మిగిల్చింది కాబట్టి అనిత్యాన్ని పట్టుకుని అదే ఉపయోగం లేదు అనిత్యానికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు నిత్య వస్తువుని పట్టుకోవాలి అయితే పోనీ నిత్యం కూడా పట్టుకుందాం అంటే కుదరదు అనిత్యాన్ని ముందు విదిలిపెట్టడమే నిత్యాన్ని పట్టుకోవడం ఉంటాయి ఎనీవే సో అనిత్యాన్ తితిక్షస్వ ఒక సైకలాజికల్ రెస్పాన్స్ మెంటల్ రెస్పాన్స్ టువర్డ్స్ ద డిఫరెంట్ ఈవెంట్స్ ఆఫ్ లైఫ్ ఏమిటి ఉండాలి తితిక్ష ఈ తితిక్షయే అమృతము కనుక తితిక్షామృతోపనిషత్తు అని పేరు సో అమృతం అనే నే నేపెట్టాను ఈ సుఖ దుఃఖాలు అసలు ఎందుకు కలుగుతాయి శీతోష్ణాలు గానీ సుఖ దుఃఖాలను ఎందుకు కలుగుతాయి మాత్రా స్పర్శాహ మాత్ర అంటే ఇంద్రియాలు స్పర్శ అంటే ఇంద్రియములకు బాహ్యమునందుండే విషయములతోడి సంయోగము వాటితో వచ్చే కలయిక దానికి స్పర్శ అని పేరు శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఆ విధంగా మనకు సుఖ దుఃఖాలు కలుగుతాయి మీరు స్పర్శ చేయలేదు అనుకోండి మీ ఇంద్రియాలు మీ దగ్గరే ఉన్నాయనుకోండి బయట నుంచి వచ్చే శీతోష్ణాలు లేవు సుఖ దుఃఖాలు లేవు మీరున్నవారు మీరున్నట్లుంటారు మీ ఇంద్రియాలను మీరు ప్రపంచంలో ప్రవేశపెట్టడం అంటే దాని అర్థం ప్రపంచంలో వాట్ ఎవర్ యూ కాల్ వాట్ ఎవర్ వే యూ కాల్ ఇట్ ఇంద్రియాలకి విషయాలకి స్పర్శను తీసుకొస్తే కలయికను తీసుకొస్తే ఆ కలయిక నుంచి ఈ డిజైరబుల్ అండ్ అన్డిజైరబుల్ ఈవెంట్స్ ఉదయిస్తూ ఉంటాయి విద్యతమైన దాకా నేను మీకు మనం చేశాను మీరు కనుక ఆ స్పర్శ దగ్గరే బ్రేక్ వేశారంటే మిమ్మల్ని ఏది చే ప్రకృతి మిమ్మల్ని ఏమీ చేయలేదు మీరు కనుక స్పర్శని విత్ డ్రా చేశారంటే మిమ్మల్ని ప్రకృతి ఏం చేస్తుందని ఏమీ చేయలేదు నడిచేవాడు కాలు దారి పడతాడు కానీ హాయిగా ఆసనం మీద కూర్చున్నవాడు కాలు ఏం దారి పడతాడు నా శయాన పతప్యధా అని అంటూ ఇవాళ మా చిన్నప్పుడు సో ఒక ఎత్తైన మంచం మీద పడుకుంటే వాడు కింద దారి పడిపోతాడు నిద్రలో ఇటువంటి దొల్లు కింద పడతాం ఎలా రింద ఉంటాడు కానీ పత్యయాన నేల మీద పొరుగున్నవాడు వాడు ఎక్కడ కింద పడతాడు సో నా శయాన పత్యత అని కనుక స్పర్శనే నీవు విత్డ్రా చేయవలసిందే స్పర్శ అంటే కాంటాక్ట్ కాంటాక్టే లేకుండా చేయవలసిందే కాంటాక్ట్ దాన్ని ఉపసంహారము ఉపరతి అని అంట అంటే మరి ఎంతో కొంత కాంటాక్ట్ అంటే ఎంతో కొంత కాంటాక్ట్ అంటే ఎంత కాంటాక్ట్ రోటీ కపడా మకాన్ ఆ మాత్రం కాంటాక్ట్ అయితే పర్వాలేదు ఇంకా మిగిలిన మోర్ దాన్ దట్ ఎందుకు ఇప్పుడు ఫుడ్ షెల్టర్ అండ్ క్లోదింగ్ మూడు ఉన్నాయండి సో అండ్ వాట్ ఎవర్ ఈస్ గుడ్ ఫుడ్ వాట్ ఎవర్ ఈస్ గుడ్ క్లోదింగ్ అండ్ వాట్ ఎవర్ ఈస్ గుడ్ షెల్టర్ యూ టేక్ట్ వాట్ వాట్ యూ వాంట్ ఇచ్ but what, what is that you want to achieve sir i pado in kaathunda 100 rupees saridaind veskunnan ankonde 100 rupees bodhulu 500 rupees custom made veskunnan ankonde what is it that i achieve basic purpose of covering the body is served equally but uh, why i am investing uh, five fold money in a higher quality a higher costly item lo enduku invest chestunnanu antaru ante i i have some value for it more than covering the బాడీ అంతే కదా దేహాన్ని కవర్ చేయటము దేహానికి కొంత ప్రొటెక్షన్ ఇవ్వటం ఎలిమెంట్స్ నుంచి ఆ పర్పస్ కాకుండా మోర్ దాన్ దాట్ ఐ హ్యావ్ ఎ హయ్యర్ ఆ డిఫరెంట్ అనదర్ వాల్యూ ఫర్ ఇట్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ ఫాల్స్ వాల్యూ అండ్ సో ఇట్ విల్ బ్రింగ్ యూ ఎ లోడ్ ఆఫ్ మిషరీ వాట్ ఎల్స్ కనుక మాత్రా స్పరిశాస్తు సుఖ దుఃఖదా ఇంద్రియములకు విషయములతోడి సంయోగం ఏదైతే కలదో అదే సుఖ దుఃఖములను తీసుకొస్తుంది ఈ సంయోగాన్ని పెంచుకుంటూ పోవటం అవివేక లక్ష్యం శ్రీకృష్ణుడు తోడు అంటాడు రాబోయేది కోటియనున్నాను కానీ కోర్టు చేయలేకుండా ఉండలేకపోతున్నాను ఏ హి సంస్పర్శ జాభోగా దుఃఖయోనయ ఏవతే అని అంటాడు ఈ స్పర్శ సుఖములు దుఃఖాలని ఇస్తారు ఇదో పెద్ద టాపిక్ మీకు ఓపుకుంటే చెప్తాను విని ఓపిక మీకు ఉండాలి సో కనుక స్పర్శని నీవు విత్డ్రా చేయడానికి అవకాశం ఉంది టు ఎ లాజ్ ఎక్స్టెంట్ కానీ ఎంతో కొంత స్పర్శ తప్పదు ఆ స్పర్శ ఉన్నప్పుడు అంటే మినిమం స్పర్శలో కూడా సుఖ ఉంటాయి అప్పుడు కూడా నీ రెస్పాన్స్ తితిక్షారూపంగా ఉండాలి అని ఈ వ్యవస్థ అయితే తితిక్ష అనగా నేను తితిక్ష ఏమిటో చెప్పి భాష్యంలోకి వెళ్దాము సో తితిక్ష అంటే దీనికి శంకరులో డెఫినేషన్ ఇచ్చారు ఆ డెఫినేషన్ ఇట్ ఈస్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ సహనం సర్వ సహనం అనేది చెప్పారు సహనమే కానీ ఏమిటి సహించాలి సహనం సర్వ దుఃఖానం సో సహనం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే అని వారి డెఫినేషన్ తితిక్ష ఏమిటంటే సహనమే తితిక్ష అంటే ఇంజురెన్స్ ఓర్చుకొనుట తెలుగులో అయితే ఓర్పు ఓర్చుకొనుట సో ఓర్చుకోమన్నారు ఓర్చుకోవడం వేరు వెక్కి వెక్కి ఏడ్చుట కృంగిపోవుట వేరు టూ డిఫరెంట్ థింగ్స్ ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి కష్టం వచ్చినప్పుడు ఓర్చుకునుట సహనం ఇన్షూరెన్స్ అది గ్రేట్ క్వాలిటీ వెక్కి వెక్కి ఏడుచుట హెల్ప్లెస్ ఏ అని అంట నిరాశపడిపోయి నిస్సహాయంగా ఏడుస్తూ కూర్చోడం అది హెల్ప్ లెస్ అది ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ క్వాలిటీ అలా ఉండకూడదు తితిక్ష అంటే సహనం సర్వ అన్ని దుఃఖములను నేను సహిస్తాను ఇంక వాడిని ఏం చేస్తాను సహనము సర్వదుఖానం అన్నవాడిని అటువంటి వాడిని దేవతలు రాక్షసులు లేకపోతే శనిది శని శని కూడా వచ్చో నమస్కారం చేసేదా తెచ్చకపోతే ఇంక ఏం చేస్తానండి శని మాత్రం ఏం చేస్తానండి వాడు నేను సహిస్తాను అన్నవాడిని మీరు ఏం చేస్తారు రాజుగారు ఒక ఆయన్ని జైల్లో పెడదామనుకున్నారు పోనీ జైల్లోనే నేను తపస్సు చేసుకుంటాను బయట చేసుకుని తపస్సుతో జైల్లోనే చేసుకుంటానంటే ఆయన వద్దు ఆయన ఆయన్ని బయటికి పంపించేస్తారు ఆయన జైల్లో పెట్టుకుని ఏం చేస్తారు పోనీ కాబట్టి ఎనివే సహనం సర్వదుఖానం అయితే మరి ఇప్పుడు నేను చెప్తున్న పాఠం మీరు చూసారా ఇది లోక తీరుకి విరుద్ధంగా ఉంటుందండి మీరు దానికి సిద్ధంగా ఉండి పాఠం చదవాల్సి లోక తీరుకి విరుద్ధంగా ఉంటుంది నేను చెప్పి పాఠం అలాగే ఉంటుంది ఎందుకంటే నాకు శాస్త్రం అలాగే కనపడుతుంది ఇంకో రకంగా నాకు చెప్పడం జాతీయ శాస్త్రం నాకు అలాగే ఐ విజువలైజ్ ఇట్ లైక్ దాంట్ లెక్ఫోర్ ఐ టీచ్ ఇట్ లైక్ దా అప్రతీకార పూర్వకం ప్రతీకారం అనేది పెట్టుకోవద్దు ప్రతీకారం అంటే రెసిస్టెన్స్ క్రైస్ట్ అన్నాడు దౌట్ ఐ డు నాట్ రెసిస్ట్ ద ఈవిల్ రెసిస్టెన్స్ ఇవ్వద్నాడు ఎందుకంటే రెసిస్టెన్స్ ఇచ్చే అనుకోండి అంటే మనకు ఏమనిపిస్తుంది అంటే ఏంటండి రెసిస్టెన్స్ ఇవ్వద్ంటాడు రెసిస్టెన్స్ ఇవ్వబోతే మన వీడు తొక్కేసేడా ఎదరవాడి మీ రెసిస్టెన్స్ కూడా మీరు ఇవ్వలేదు అనుకోండి విల్ హీ నాట్ రైడ్ ఓవర్ యూ అని అలాంటి శంక కలుగుతుండే ఓకే మీరు అది కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి మీరు రెసిస్టెన్స్ ఇవ్వకుండా అంటే బీ డోర్ మ్యాట్ అని అర్థం కాదా డోర్ మ్యాట్ అంటే